సదాశివసమారంభా శంకరాచార్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కే విష్ం యామదేవాద్రం పశ్యే మాక్షత్రైరంగైస్తుమూడి యశేమ దేవరాజు స్వస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్షో అరిష్టనే స్వస్తి నోహస్పతిర్దా ఓం శాంతి శాంతి శాంతి సప్త ప్రాణా ప్రభవతి తస్మాత్ సప్తాక్షిషమిధ సప్తహోమా सप्त इमे लोका यु चर प्राणा गुहाशया निहिता सप्त सप्ता वेद संस्कृति सप्ताह संख्य की चार प्राधान्य కర్మకాండ అంతా కూడా సప్త చుట్టూ తిరుగుతూ ఉంటుంది కర్మకాండ పూర్తయ్యే సందర్భానికి పూర్ణాహుతి అంట అనేక రోజులు ఐదు రోజులు మూడు రోజులు రకరకాల హోమాలు చేసి చేసేసి ఆఖరికి ఇంకా పూర్తయిపోయి సందర్భంలో చేసి హోమానికి పూర్ణాహుతి అని ఆ పూర్ణాహుతి మంత్రం సరిగ్గా ఇలాగే ఉంటుంది సో అక్కడ ఎలాగంటే సప్తతే అగ్నే సమిధ సప్తదిహ్పా సప్త ఋషయ సప్తధామ క్రియాణి సప్తహోత్ర సప్త భావా యజంది సప్తయో నీరాతృణస్వా ఘతే నస్వాహ అని హోమం చేస్తారు పూర్ణాహుతి పూర్ణాహుతి అంటే అనేక ద్రవ్యాలు మీరు కలిపి ఒక్కసారిగా హోమం చేస్తారు హోమానంతరం త్యాగం ఉంటుంది అగ్నయే సప్తవత ఇదన్న మమ అని ఇది ఈ ఆహుతి అగ్ని కొరకు సమర్పించబడినది ఎటువంటి అగ్ని సప్తవతే అగ్ని సప్తవాన్ ఆయన పేరే సప్తవాన్ ఏడు కలవాడు ఏమిటా ఏడు సప్తతే అగ్నే సమిధ ఏడు సమిధలు అగ్నే నీకు ఏడు సమిధలు ఇది కర్మకాండలు సమిధలంటే పుల్లలు రావి పుల్లలు మర్రి పుల్లలు మామిడి పుల్లలు ఇలాగ కొన్ని ఉన్నాయి అవి ఏడు చెప్పారు ఆ ఏ ఉదుంబర ఉదుంబర అంటే కడిమి చెట్టు ఈ దత్తాత్రేయ మహర్షి దేవాలయం దగ్గర ఉంటుంది చూడండి అక్కడ ప్రాధాన్యం ఉదుంబర వృక్షానికి దాని పుల్లలు సో ఈ విధంగా సెవెన్ ఈ సెవెన్లో నాకు తెలిసి నాలుగు ఫైకస్ మిగిలిన మూడేటో చూడాలి ఫైకస్ త్రీ తెలుసు కదా ఒకే ఫైకస్ అనే గ్రూప్కి చెందిన చెట్లు నాలుగు ఇంకో మూడేవో ఉన్నాయి సో సొప్త సమితలు సప్త జిహ్వాహ అగ్నికి సప్త జిహ్ఫలు మీకు తెలుసు ఖాళీ కరాలీచ మనోజవాచ ఇంట్లో వచ్చింది ఆ సప్త జిహ్వాహ సో ఈ విధంగా అన్ని సప్త ఋషయ అగ్నికి ఏడు ఋషులు సో ఏమో ఋషులు ఉంటారు భూషణి వశిష్ఠులు ఈ ఋషులేనేమో ఆ విజయారంగస్వామి రాస్తారు అవన్నీ భాష్యంలో కాబట్టి అగ్నిహోత్రం కర్మలో సప్త సప్త ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు వేదంలో కర్మకి జ్ఞానానికి కరస్పాండెన్స్ ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఆ కర్మ సంస్కారంతో వేదం ముందుకు నడుస్తుంది కనుక ఉపాసన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కర్మ సంస్కారం కొనసాగుతుంది జ్ఞానంలో కూడా కర్మ సంస్కారం నడుస్తూ ఉంటుంది అంటే కర్మలో అగ్ని ఉంటుంది కనుక జ్ఞానంలో కూడా అగ్నే జ్ఞానాగ్ని అంటే మళ్ళీ ఇక్కడ కర్మ చేస్తారని కాదు ఆ భాష ఆ భాష టెర్మినాలజీ అంతా కర్మకి సంబంధించి ఉంటుంది ఇప్పుడు కంప్యూటర్ ఆయన్ని పాలిటిక్స్ మీద ఉపన్యాసం చెప్పన్నారు అనుకోండి ఏదో కంప్యూటర్ దాంట్లో తీసుకొచ్చే ఉపన్యాసం చెప్తాడా అలా ఎలా ఆ అలా తోసుకుంటూ వస్తుంది సో అదేవిధంగా ఈ వేదమంత్రాలు ఉపనిషత్తులోకి వచ్చినా కూడా ఆ కర్మకాండ లక్షణాలు ఇక్కడ కనపడతాయి దాంట్లో ఒకటి అగ్ని కాబట్టి జ్ఞానము అగ్నితో పోరుస్తారు మీరు ఈ వేదాంత శ్రవణాధికము ఈ సాధన ఏదైతే కలదో ఇది దీన్ని కూడా బ్రహ్మ బ్రహ్మకర్మ సమాధి అని ఇది కూడా బ్రహ్మకర్మ అని అన్నారు అక్కడ కర్మేం లేదు అకర్మేది అయినా కూడా బ్రహ్మకర్మ బ్రహ్మకర్మ అంటే అకర్మ అని అర్థం అకర్మకే బ్రహ్మకర్మ అని పేరు అకర్మ అంటే బాగుండదని బ్రహ్మకర్మ అంటారు ఎలాగంటే ఆత్మధ్యానము అంటారు ఆత్మధ్యానం అంటే ఏంటో తెలుసునండి అధ్యానం అని అర్థం మీరు ధ్యానం చేస్తే సంసారాన్నే ధ్యానం చేస్తారు కదా ఆ సంసార ధ్యానం మానేస్తే దాని పేరే ఆత్మద్ధం అచింతనమేవ ఆత్మచింతనం అకర్మ ఇవ బ్రహ్మకర్మ అలాగే ఇంకొకటి ఉంది ఆత్మకామహ అని ఒకటి ఆత్మ ఎందే కామన కలవాడు అంటే అర్థం ఏంటో తెలుసిన అకామహ ఇచ్చ ఆత్మ కామనే ఉంటుందండి తానే ఆత్మ అయి ఉన్నాడు ఆత్మకాముడు అంటే అకాముడు అంటే కామననేది ఎప్పటికీ కూడా బాహ్య విషయంలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక ఆ కామనని కట్టి పెట్టేస్తే అకామహ అయిపోతే వాడే సో ఈ విధంగా ఇక్కడ ఈ వైదిక సంస్కారం ప్రభావం చేత ఆ సంఖ్య అలా కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఆ సప్త మంత్రం కనపడుతుంది సరిగ్గా ఐడెంటికల్ మంత్రం సిమిలర్ ఐడెంటికల్ మీన్స్ అదే స్ట్రక్చర్లో ఉంది ఇక్కడ జ్ఞానానికి సంబంధించి అన్ని సప్త సప్త సప్త సప్త ప్రాణాహ ఏడు ప్రాణములు ఇప్పుడు మనిషికి ఏడు ప్రాణాలు నెక్క లెబో ఉన్నాయి సప్తశీ ఋషణ్యా ప్రాణాహ అని భాష్యకారులు చెప్పబోతున్నారు నెక్క లెబో సప్త ప్రాణాలు ఉన్నాయి ప్రాణం అంటే ఇంద్రియము అని సో ఒకటి రెండువి మూడు ఐదు ఏడు ఏడు ఒక కౌంటర్ రెండు చెవులు రెండు కింద లెక్కేస్తాం ఈ లెక్క ఇలా ఉంటుంది ఇంకో సందర్భంలో చెవి ఒకటి కన్ను ఒకటి అని లెక్కేస్తాం ఆ లెక్క ఆ లెక్క ఈ లెక్క ఈ లెక్క దేని లెక్క దాన్ని సో సప్త శీరుషణ్యా ప్రాణా సో ఏడు ప్రాణములు ఆ అక్షర పరబ్రహ్మ నుండే పుట్టింది అక్షరపరబ్రహ్మ ఇక్కడ ఫోకస్ అవ్వబట్టే ఈ ఏడు ప్రాణాలు చక్కగా పనిచేస్తున్నాయి సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్త అర్చిష అర్చిహి అంటే శంకరులే వివరిస్తారు అర్చి అంటే కాంతి కిరణము దీప్తి అవేమిటో ఆయనే చెప్తారు అవి ఏడు అవి కూడా అక్షరపుర బ్రహ్మ నుండియే సప్ సమిధ ఈ సప్త సమిధలు మళ్ళీ ఈ సమిధులు వేరు యజ్ఞంలో చేసి సమిధులు వేరు అవేమిటో ఆయనే చెప్తారు ఆ సప్ ఆ సమిధులు ఏడు సప్త హోమా ఏడు హోమాలు ఈ హోమాలు యజ్ఞంలో చేసి హోమాలు లాంటివి జ్ఞానానికి సంబంధించిన హోమాలు సప్త ఇమే లోకా ఏడు లోకాలు శవన భూ భువ శువ తప జన సత్యం మధ్యలో మహా ఒకటం చూస్తే ఇవన్నీ కూడా ఈ ఏడు లోకాలు అక్షర పరబ్రహ్మ నుండి ఆవిర్భవించాయి ఆ ఏడు లోకములలో సంచరించే ప్రాణములు ఏషు చరంతి ప్రాణా సో అక్కడ ఉండేటువంటి ప్రాణులను ఇది బహిష్కారులు చెప్తారు అవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ నుండియే వచ్చినాయి గుహాశయాహిత సప్త సప్త ఏడేసి ఏడేసు చొప్పున ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉంటున్నాయి అవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ వచ్చాయి చూడండి సప్త సంఖ్య ఎంత పవర్ఫుల్ సంఖ్య అది కాబట్టి సప్త అంటే చాలా పవిత్రమైన సంఖ్య దాంట్లో అమంగళం ఏదీ లేదు ఇంకా సూపర్ స్టేషన్ ఏడు చెడ్డదనేదో ఒక దురభిప్రాయం నథింగ్ లైక్ భాష్యం చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కించ అది అవతారిక ఇంకా ఏమంటే సప్తశీరుషన్యాణా తస్మాదేవ పురుషాద్ ప్రభవంతి సప్త ప్రాణా ప్రభవతి తస్మాత్ తస్మాత్ అంటే తస్మాత్ పురుషాత్ ఆ విరాట్ పురుషుని నుండి లేకపోతే ఆ హిరణ్య సగుణ రూపం హిరణ్య గర్భుడు స్వరూపం అయితే అక్షరపరబ్రహ్మ సో ఆ అక్షరపరబ్రహ్మ నుండియే లేకపోతే ఆ సగుణ ఆ కాస్మిక్ పర్సన్ సో ఆ హిరణ్య నుండియే తస్మాదేవ పురుషాత్ ప్రభవంతి పుట్టుతున్నవి ఏమిటి సప్త ప్రాణాహ ఏడు ప్రాణములే ప్రాణము అంటే ఇంద్రియము అని అర్థం శక్తి కదండి ప్రాణం అంటే శక్తి ప్రతి ఇంద్రియము ఒక శక్తి వన్ పవర్ ఇట్ సో సప్త ప్రాణాహ ఏమిటి ఏడు పేర్ దట్ సెవెన్ ఫైవ్ ఉండాలేమో కదా ఇంద్రియాలు అంటే ఈ లెక్క వేరే క్షీరుషణ్యాహ శీరము అంటే నెక్క నెభం దాని ఎందు ఉండేవి గనుక శీరుషణ్యాహ సప్ శిరస్సు ఎందుండే ఏడు ప్రాణాలు ఆ పరమేశ్వరం నుంచే పుట్టాయి తర్వాత దేశాంచ సప్తాచిషీయ స్వవిషయావద్యోతనాని అది ఇప్పుడు ఇవి ఏడు ప్రాణములో అంటే ఏడు శక్తులు కొంచెం అడ్జస్ట్ అవసరం జస్ట్ బస్ ఏడు శక్తులు అని ఏడు శక్తులు ఇక్కడ నిహితములై ఉన్నాయి ఇప్పుడు ముక్కుందనుకోండి ఇది ఒక శక్తి రెండు ఇవి నాలుగో ఒక శక్తి ఇవి రెండో అలాగా అయితే ఈ శక్తికి ఏదైనా ఒక శక్తి స్థానం ఉంటే దాని నుంచి శక్తి యొక్క కిరణం బయటకు వస్తుంది దాన్ని అర్జిస్ అంటారు ఇప్పుడు లైట్ ఉందనుకోండి లైట్ అంటే శక్తే కదా మరిది ఆ శక్తే చుట్టూ కాంతి రూపంగా ప్రవహిస్తుంది శబ్దశక్తి అందరికీ వినబడుతుంది గంధము సర్వత్ర ప్రసరిస్తుంది సో ఈ విధంగా ఈ ఏడు ఇంద్రియాలకి సంబంధించి ఏడు కాంతి కిరణములు దీప్తి కాంతి అనగా దీప్తి అర్చిస్ అంటే జ్వాల ఏడు జ్వాలలు ఉన్నాయి ఏమిటవి నాలుగుకి సంబంధించి రసము రుచి అనేది దాని యొక్క జ్వాల ఆ జ్వాలా దాని యొక్క రేంజ్లో ఏది పడితే దాని యొక్క రుచిని ఆ నాలుక పసిగట్టేస్తుంది ముక్కు ఇవి రెండు జ్వాలలు ఒక ముక్కు బ్లాక్ అయినా కూడా పడవలేదు ఇంకో ముక్కు వర్క్ చేస్తూ ఉంది సాధారణంగా ఓ ముక్కు బ్లాకే ఉంటుంది జనరల్గా పార్షల్ బ్లాక్ ఉంటుంది దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఏవో సమ్ ఎడి ఇవి ఎలర్జీస్ ఉంటాయి ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్ బట్ సమ్ హిస్ ఈజ్ హౌ ఐ క్ ఐటీ ఒక ఒక నోసు బ్లాక్డ్ గా ఉంటూ ఉంటుంది యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఏదో గాలి లోపలికి వెళ్ళి వస్తున్నంత సేపు ఇట్ ఈజ్ ఓకే సో ఎనీవే ఇది జ్వాలలు రెండు అంచేతనే ఎక్కడ గంధము ఉన్నా సుగంధంగానే దుర్గంధం కానీ అది ఏదో ఒక రెడార్ గన్ లాంటిది రెడార్ గన్ అంటే తెలుసు కదా కంటికి ఏం కనపడదు కానీ అది ఎలా ప్రొవైడ్ రేడియో రేడియో మేమో ఏదో అలా ప్రసరిస్తూ ఉంటుంది దానికి ఆ కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ దొరికిన వెంటనే తక్కువ మని పసిగట్టేస్తాం గన్ ముక్కు ఇట్ ఇజా రెడార్ గన్ ఎక్కడ గంధం ఉన్నా ముక్కు మీ మున్సిపాలిటీ వాళ్ళ చెత్తబండి వెళ్తుందనుకోండి రోడ్డు మీద మీరు గిల్లో కూర్చొని పసిగిచ్చేది ఇది వెళ్తోంది అని కొంతమంది సాక్స్ వేసుకుంటారు బూట్స్కి ఎక్కడైనా గమనించారా సాక్ష అనేవి కనీసం రెండు రోజులకి ఒకసారి ఉతుక్కోవాలి వాటి లెక్కది ఈ దేశంలో దేశాల్లో అంటే కోల్డ్ కంట్రీస్ పర్వాలేదు ఇక్కడ కోల్డ్ కంట్రీస్ ఇక్కడ సాక్స్ ఏమిటండి ఏదో మరి వేసుకునేవాళ్ళు వేసుకుంటారు బహుశా అవసరం ఉండే వేసుకుంటారు వేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ రెండు రోజులకో మూడు రోజులకోసారి సబ్బు నీళ్ళలో వాటిని నానబెట్టి ఉతుక్కోవాలి అది కొంచెం మీరు నెగ్లెక్ట్ ఏదో మిగతా పనులు హడావిల్లో నెగ్లెక్ట్ చేశారనుకోండి బస్ మీరు వచ్చి బూట్లు విప్పితే విప్పకపోతే పర్వాలేదు కదపోకపోతే పర్వాలేదు కదిపేరే మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఒక విలక్షణమైనటువంటి స్మెల్ దానివల్ల వికారం కలుగుతుంది వాంతి కలుగుతుంది కూడాను అలాగే స్మెల్ ఒకటి వ్యాపిస్తుంది సో ఐ యూ రికగ్నైజ్ దాట్ దీప్తి అర్చిహి సో సప్త అర్చ్యసహ ఈ రకంగా సప్త ఇంద్రియాలు ఉన్నట్టుగానే ఏడు దీప్తులు రెడార్గన్స్ ఉన్నట్టుగా ఇటువైపు వచ్చే శబ్దాలన్నీ ఇటుపట్టేస్తున్నాం ఇటువైపు వచ్చే ఇది పట్టేస్తున్నాం ఏమి దీప్తండి అద్భుతమైన దీప్తి ఈ దీప్తులన్నింటినీ ఎవరు పెట్టారు ఇక్కడ నేను పెట్టానా మరొకళ్ళు పెట్టారా పరమేశ్వరుడే పెట్టాడు పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించాడు సప్తా అక్ష్యసహ తస్మాత్ ప్రభవంతి ఏడు దీప్తులు కూడా ఈశ్వరుని నుండి ఆవిర్భవిస్తున్నాయి అంటే మనం ఏం చేస్తామంటే జీవితంలో మనము కరెక్ట్గా చేయాల్సింది రాంగుగాను ఇంకో ఒకలా చేయాల్సింది ఇంకో దానంతా రివర్స్ చేస్తాం పూర్వానికి ఒక ఆయనకి రండి కడుగులో పోట్లునూ కంటి కలక రెండూ వచ్చాయి కంటి కలక అంటే అది కంటికి అనారోగ్యం చేసింది సరిగ్గా అదే టైంలో ఏదో ఏదో గాడిలో ఏవో అధికంగా తినబట్టి కడుపులో పోట్లు వచ్చాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది నేను గమనించావాలి నేనేమో మామూలు కబుర్లో చెప్తున్నాను ఏమి మీరు మిస్ అయింది సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ కంట్లో ఇది వేసుకోండి అని ఒక ఇది కడుపులో పొట్లు ఇది వేసుకోండి ఇంకో మందు ఇచ్చి పంపించారు ఆయన ఇతను వచ్చి ఆ కడుపులో వేసుకోవాల్సిన మందుని కంట్లోనూ కంట్లో వేసుకోవాల్సింది కడుపులోనూ వేసుకుని ఈ కంఠమంతమంతా ఏదో దుఃఖం కన్నులు పోయినంత ఈ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చారు మనం సరిగ్గా అలాగే చేస్తాం దట్ ఈజ్ అవర్ లైఫ్ ఈజ్ మన లైఫ్లో కొన్ని విషయాలని అవి మిథ్యాభూతములు వాటికి పెద్ద విలువ లేదు వాటిని మనం పూర్తిగా ఇగ్నోర్ చేసేసి బతికేసేయచ్చు కొన్ని విషయాలని బాగా దృఢంగా గుర్తిస్తూ ఎప్పుడూ కూడా మనస్సుని వాటిపై ఫోకస్ చేసుకుంటూ ఉండవలసిన గంభీరములైన విషయాలు మనం ఏం చేస్తామంటే సరిగ్గా రివర్స్ చేసి పెడతాం ఉదాహరణకి జీవితంలో సుఖ వస్తూ ఉంటాయి వాటి గురించి అంత పెద్ద పట్టించుకోవడం అనవసరం వాటిని సహించేయటం మనావమానాలు ఉంటాయి అందరు మనుషులు మన మనస్సుకి నచ్చి ఇట్లా ప్రవర్తించాలంటే ఎక్కడ గుర్తుంటుందండి ఎవడో మన మనస్సుకి నచ్చని విధంగా మనం అంత సెన్సిటివ్గా ఉండకూడదు రడీ టు బీ హర్ట్ అన్నట్టుగా ఉంటే తక్కువ హర్ట్ అవ్వడం ఖాయం సో ఆ విధంగా చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఎవరో వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు మన దృష్టిలో మిస్బిహేవియర్ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ బిహేవియరే మనం హర్ట్ అయిపోతూ ఉంటాం సో అటువంటి విషయాల మీద మన విషయంలో పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు భోజనానికి పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఏదో దేహ దేహధారణ నిమిత్తం భోజనం అన్ని అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వక్కర్లేదు అలాగే డ్రెస్కి కూడా దేహాన్ని ఎలిమెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం కొంచెం నాగరిక సమాజంలో రీజనబుల్గా ఉండడం కోసం ఒక రీజనబుల్ డ్రెస్ దానికి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు హెయిర్ స్టైల్ కూడా అంతే సో ఈ విధంగా ఇవన్నీ కూడా పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు వాట్ ఎవరు మినిమం ఫోకస్ వాటి మీద అవసరమో అంత మినిమం ఫోకస్ పెట్టేసేయాలి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందేమిటి సూర్యుడు ఆయన ఉదయం ఆవిర్భవిస్తాడు సమస్త ప్రాణులకి శక్తిని అనుగ్రహిస్తాడు ఆ ప్రాణుల్లో నేను ఒకడిని ఆ సూర్యుని ఉపాసన చేయాలి సూర్యుని ఉపాసన చేయాలంటే సూర్యుని ఎందు ఈశ్వరుని ఉపాసన చేయాలని అనుకున్నారు ఏదో ఈజిప్షియన్ ఫారోస్ లాగా సన్ వీఆర్ నాట్ సన్ మనం సన్నను వర్షిప్ చేయము ఈశ్వరుని వర్షిప్ చేస్తాం మరి వాట్ అబౌట్ సన్ సన్ ఈజ్ ది ఆల్టర్ సన్నటువంటి ఒక స్థానంలో మనం పరమేశ్వరుణ్ణి సర్వ జగత్తుకి కారణమైన ఈశ్వరుని ఉపాసన చేస్తాం అలాగే మూన్ వేర్నాడు మూన్ వరుష పరిసేట మూన్ ఎందు చంద్రుని ఎందు ఆ ఈశ్వరుని ఉపాసన చేస్తాం ఆ విధంగా ఆత్మరూపంగా అధ్యాత్మయోమ ఈ దేహము నుండి ప్రకటనయ్యే శక్తులన్నిటి ఎందు ఆ ఈశ్వరుణ్ణి భావన చేయటం గుర్తించటం ఇవి వీటి మీద ఉండాలి ఫోకస్ ఈ బిగ్గర్ పిక్చర్ మీద ఉండాలి ఫోకస్ ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి చూడండి వాడు ఇలా అన్నాడు వీడు ఇలా అన్నాడు వాడేమో పూర్ణి పూర్ణిమ నాడు ఊర్లు పెట్టాడు అమవేశ్వర నాడు అప్తులు పెట్టాడు అంటూ ఏదో సాంక్ర ఒకటి ఉంది సో ఇవన్నీ మోస్ట్ సిల్లీ సిలియస్ట్ థింగ్స్ వాటిని ఎప్పుడో మర్చిపోవాలి సార్ మా కానీ అవన్నీ బలంగా మనసులో పెట్టుకుని ఈ బిగ్గర్ పిక్చర్ని పూర్తిగా విస్మరించి అంతా ఇందాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడన్నాను చూడండి సరిగ్గా వాడు చేసినట్టుగా మనం జీవిస్తూ ఉంటాం అది రివర్స్ చేసే ప్రయత్నం బిగ్గర్ పిక్చర్ని అంటే ఈశ్వరుని యొక్క మహిమ ప్రతి క్షణము ప్రతి కణంలో స్పష్టంగా ప్రకటమవుతూనే ఉంటుంది మనమే గుర్తించట్లేదు కాబట్టి దాన్నే బిగ్గర్ పిక్చర్ అంటున్నాను నేను ఆ బిగ్గర్ పిక్చర్ని బాగా గుర్తించే ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఈ స్మాలర్ పిక్చర్ ఉంటుంది చూడండి ఉంటుంది ఆ మూల దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమక్కర్లేదు దాన్ని వీ ఇగ్నోర్ ఇట్ ఆర్ వి పే ఎ లిటిల్ అటెన్షన్ దానికి ఎంత ఎంత అటెన్షన్ అవసరమో అంత అటెన్షన్ పే చేసి విల్ ఫినిష్ అంతే అలా ఉండాలి సో అందుకోసం ఆ విద్య పిక్చర్ కోసం తత్పదార్థ శోధన కాబట్టి అధ్యాత్మమునందు అధిభూతమునందు కూడా అధ్యాత్మము అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇది అధ్యాత్మం అధిభూతము అంటే పృథున్యత్తేజవాయు ఆకాశములు పంచభూతములు ఇది అధిభూతం ఈ రెండింటియందు కూడా దైవమును జతగూర్చాలి అధి దైవాన్ని కనెక్షన్ ఇవ్వాలి అధిభూతంలో దైవానికి కనెక్షన్ లింక్ పెట్టుకుంటే దానికి తత్పదార్థ శోధన అని భక్తి అని పేరు అధ్యాత్మంలో ఈశ్వరునితోటి సంబంధాన్ని పెట్టుకుంటే దానికే త్వం పదార్థ శోధన తర్వాత అధ్యాత్మ యోగము అని ఆత్మవిచారము అని పేరు రెండూ అవసరం ఒక్కొక్క మహాత్ములు ఒక్కొక్కటి హైలైట్ చేస్తారు భాగవతంలో తత్పదార్థ శోధన హైలైట్ చేస్తారు త్వం పదార్థం ఉంటుంది భగవాన్ రమణ మహర్షి త్వం శోధనని హైలైట్ చేసేవారు తత్పదార్థం ఉంటుంది కానీ హైలైట్ త్వంప్లో ఉంటుంది ఈ ముండకంలో రెండు సమపాళ్లలో నడుస్తూ సో ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది సో మనం తత్పదార్థాన్ని త్వంని కూడా సమానంగా స్వీకరించి ముందుకు వెళ్లాల్సి సాధకులు అన్ని వ్యవస్థలని అనుకూలంగా తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఎనివే సో సప్త అర్చ ఈ అధ్యాత్మమునందు ప్రకటమవుతూ ఉన్నటువంటి ఈ దీప్తులు ఈ కాంతి కిరణములు చైతన్య ప్రకాశము అది మామూలు ప్రకాశం కాదు ఈ ఈ లైట్ లాంటిది కాదు ఇట్ ఈస్ ది లైట్ ఆఫ్ అవేర్నెస్ సో ఆ లైట్ ఆఫ్ అవేర్నెస్ ముక్కు ఇట్ ది అవేర్నెస్ ఆ ముక్కు ద్వారా చుట్టూ ఉన్నటువంటి గ్రంథములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది అది దీప్తులు ఏడు దీప్తులు ఆ ఏడు దీప్తులు కూడా అధ్యాత్మంలో ఉన్నాయి మనం వాటిని ఇగ్నోర్ చేసేస్తాం అవి ఉన్నాయనే సంగతే గుర్తించాం వాటి మీద మనకు అసలు మనస్సే మళ్ళదు ఎంతసేపు ఈ సంసారంలో ఉండే విషయాల మీద మనస్సు ఫిక్స్ అయిపోయి ఉంటుంది అలా కాకుండా అధ్యాత్మమునందు దృఢంగా ప్రకటమవుతూ ఉన్నటువంటి ఆ ఈశ్వర జ్యోతిని మనం గుర్తించాలి సో దానికోసం ఈ రకమైన విచారం సో సప్తాక్షిష దీప్తయ స్వ విషయ అవద్యోతనాని తమ యొక్క విషయములను ఆబ్జెక్ట్స్ ప్రకాశింపజేసే దీప్తులు ముక్కుకు విషయం గంధము ఆ గంధాన్ని ప్రకాశింపజేస్తుంది ముక్కు ముక్కు ప్రకాశింపజేస్తుందండి ముక్కు గంధం తెలిసిందే ఇప్పుడు ముక్కు దిబ్బడ వేసింది అనుకోండి రొంప అనుకోండి అప్పుడు గంధం ఉంటుంది కానీ మీకు అది ఉందనే సంగతి తెలియజే అంటే ఆ ప్రకాశము చైతన్య ప్రకాశము అది ప్రసరించకుండగా సంథింగ్ హ్యాస్ కమింగ్ ది వే కాబట్టి చైతన్య ప్రకాశం యొక్క మహిమను గుర్తించడం కోసం నెగిటివ్ ఎగ్జాంపుల్ సో స్వవిషయ అవధ్యోతనాన్ని అర్చీ అర్చిష తమ తమ విషయములను ప్రకాశింపజేసేటువంటి ఈ దీప్తులు కాంతులు ఇప్పుడు దీపం వెలిగిస్తే చుట్టూ ఉన్న పదార్థములన్నీ వెలుతురులోకి వస్తాయి అలాగే ముక్కు ఇలా అంటే చుట్టూ ఉన్న గంధాలన్నీ కూడా వెలుతురులోకి వస్తాయి వెలుతురులోకి వస్తాయంటే తెలియబడతాయి జ్ఞానప్రకాశంలోకి వస్తాయి సో ఆ సప్త అర్చిస్తులు ఏవైతే ఉన్నాయో చేతనే తల తిప్పేటంటే అర్చిస్తులన్నీ ఫోకస్ చేసినట్టే దీనికి ఎగ్జాంపుల్ మైనర్స్ ఉంటారు చూడండి దీని స్టాండర్డ్ ఎగ్జాంపుల్ నేను చెప్తూ ఉంటా ఎవరో మహాత్ములు చెప్తుంటే విన్నాను నచ్చింది ఈ మైనర్స్ ఈ తలకి ఒక ఫోకస్ పెట్టుకుంటారు ఒక బల్బ్ పెట్టుకుంటారు మైనర్స్ అలాగే ఉంటారు మైనర్సే అక్కర్లేదు కొంతమంది ఈ కంప్యూటర్ బాగు చేసేవాళ్ళు వాళ్ళు కూడా అలాగే పెట్టుకుంటారు కాబోలు వెరీ ఫోకస్డ్ సర్జన్స్ సర్జన్స్ పెట్టుకుంటారు ఇక్కడ ఒక లైట్ పెరుగుతూ ఉంటారు చాలా ఫోకస్డ్గా ఉంది ఆ డెంటిస్ట్లు పెట్టుకుంటారా ఈఎన్టీ పీపుల్ పెట్టుకుంటారు సో ఆయన తల అది వెలుగుతూ ఉంటుంది తల ఇటు తిప్పాడనుకోండి ఇక్కడున్నవన్నీ ప్రకాశిస్తాయి ఇటు తిప్పితే ఇక్కడున్నవన్నీ ప్రకాశిస్తాయి అదేవిధంగా మీరు ఇలా తిప్పేప్పటికీ ఇక్కడున్నవన్నీ వెలుగు ప్రకా జ్ఞాన ప్రకాశంలోకి వచ్చేస్తాయి ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ అంటే అర్థం ఏంటండి జ్ఞానప్రకాశంలోకి వచ్చేది ఆ నాలెడ్జ్ ఎక్కడుంది అక్కడుందా ఇక్కడ ఇది అధ్యాత్మం ఉంది ఉంటుంది నాలెడ్జ్ ఈ అధ్యాత్మం ఉండే జ్ఞానశక్తి ప్రకటమవుతుంది అంతటా ప్రసరిస్తుంది ఈ ఏడు జ్యోతిష్యులు ఇవి ఏడు దీప్తులు ఏడు రేడా డన్స్ అనమాట అవన్నీ కూడా ఆ శక్తి అంతా కూడా ఆ పరమేశ్వరు ఆవిర్భవించింది తర్వాత తథ సప్త సమిధ సప్త విషయా సమిధ్యంతే ప్రాణా इन इदंता कर्मकांड मेटफर इक सप्त इंद्रिम सप्त प्राणा सप्त प्राणुना प्राणुक इंधन वाले पाने सप्त विषय जगत इंधनमेंट इन मुक्ति मुक्धनमेटी गंधम एंक गंधम ఆ ముక్కులో ఉండేటువంటి ఆ ఘాన శక్తిని ఆ ఘాన శక్తిని ఉజ్వలంగా చేస్తుంటుంది అంతే కదండి మీరు ముక్కుండి గంధమే లేదనుకోండి ఇంకేం లాభం మంచో చెడో ఏదో గంధం ఉంటే మన ముక్కు బాగా మంచి చక్కగా వర్కింగ్ కండిషన్లో ఉందని తెలుస్తూ ఉంది ఇప్పుడు ముక్కుంది అన్నదానికి దృష్టాంతం ఏమిటి ముక్కు పొడకబెట్టుకోవడా కాదు కదా ముక్కుంది అన్నదానికి దృష్టాంతం ముక్కు పొడకలైతే కళ్ళ తోడుకుని ఏదో సంథింగ్ అదే ఆ ముక్కు దృష్టాంతం ముక్కుందన్నదానికి నిదర్శనం ఏమిటంటే గంధము తెలిసింది అంటే గంధము బయట ఉంది ఆ గంధం ముక్కు తగిలి ముక్కు టక్ ఆ జ్ఞాన ప్రకాశం వచ్చింది ఇది ఎలాగంటే అగ్ని ఉంది అక్కడ దాంట్లో సమిధ వేశారు టక్ అని ఆ ఒక్కసారిగా ప్రజ్వరి కాబట్టి ఈ గంధాన్ని సమిధతోటి పోల్చవచ్చు సప్త సమిధ ఏడు ఇంద్రియములు ఉంటే ఏడు సవిధలు గంధము ఇటువైపు గంధము ఇటువైపు గంధం రెండు ఇటు శబ్దాలు ఇటు శబ్దాలు రెండు నాలుక ఒకటి ఇంకొకటి క ఇంకొకటి కన్నులు ఇటువైపు దృశ్యాలు ఇటువైపు దృశ్యాలు రెండు మొత్తం ఏడు విషయాలు ఏడు విషయాలు విషయంలో ఆబ్జెక్ట్స్ ఏడు విషయములు కూడా ఇంధనములు వంటివి ఎందుకంటే ఇంధనంతో ఎలా మెటఫర్ చేశారు విషయర్హి సమిధ్యంతే ప్రాణాహ ప్రాణ అంటే ఇంద్రియాని ఇంద్రియములు విషయముల చేత అంటే కన్ను రూపము చేత ముక్కు గంధము చేత ఈ విధంగా ఇంద్రియములు విషయముల చేతను ఉజ్వలముగా చేయబడతాయి సమిధ్యంతే కాబట్టి ఈ విషయాలమును శబ్దరూపర సంస్పర్శ గంధములను ఇంద్రియములకు సోత్రము త్వక్కు మొదలైన ఇంద్రియములకు సవిధల్లాగా వర్ణించారు ఇక్కడ కంఠం ఎబో మాట్లాడుతున్నాం ఎక్కండి ఎబో మాట్లాడుతున్నాం కనుక సెవెన్ దిర సెవెన్ ఇంది ఈ ఏడు విషయములు కూడా ఆ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించినవి తర్వాత సప్త హోమా తద్విషయ విజ్ఞానాన్ని యజస్య విజ్ఞానం తజ్జుహోతి ఇతిశ్రుత్యంతరాత్ ఏడు హోమాలు ఇది శ్రీకృష్ణుడు కూడా గీతలో ఏమని వర్ణించాడంటే ఇంద్రియములలోకి విషయములను హోమము చేయుచున్నారు అని వర్ణించాడు ఇంద్రియాగ్ని షుజుపతి అని నాలుగో అధ్యాయంలో కన్ను అనే అగ్నియందు రూపములు అనే పదార్థములను హోమము చేయుచున్నారు అంటే టీవీ ముందు కూర్చుని బొమ్మలు చూస్తున్నారు అని ముక్కు అనే అగ్నియందు గంధములు అనే హోమ అనే పదార్థములను అనే ఆహుతులను అదే హవిస్సులను హోమము చేయుచున్నారు అంటే పెర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్ళి ఒక పెర్ఫ్యూమ్ తర్వాత ఇంకో పెర్ఫ్యూమ్ని మీరు టెస్ట్ చేస్తున్నారు అని నాలుక అనే అగ్నియందులు రసములను హోమము చేయుచున్నారు అంటే రుచులను చూస్తున్నారు అని ఈ విధంగా మీకు ఏ విజ్ఞానం కలిగినా యతే విజ్ఞానం విజ్ఞానం అన్ని విజ్ఞానాలేనండి రూపజ్ఞానం శబ్దజ్ఞానం గంధజ్ఞానం రసజ్ఞానం స్పర్శ జ్ఞానం సో ఏ వేరువేరు జ్ఞానాలు కాబట్టి విజ్ఞానం ఉన్నారు ఎత్తు అస్య విజ్ఞానం ఈ మానవుడు పొందే ఈ విజ్ఞానం ఏదైతే తలదో సద్హోతి ఆ విజ్ఞానము స్వీ విజ్ఞానమును పొందే ప్రక్రియ ఉన్నదే అది హోమమేది ఇట్ ఈజ్ అన్ ఎందుకంటే కేవలం సబ్జెక్టు వల్ల విజ్ఞానం కలగదు కేవలం ఆబ్జెక్టు వల్ల విజ్ఞానం కలగదు ముక్కు ఉండి ఎదుర్కొండగా సెంటు లేదనుకోండి గంధజ్ఞానం లేదు పరిమళము అనే జ్ఞానం లేదు పరిమళ జ్ఞానం సెంటు ఉంది ముక్కు పనిచేయట్లేదనుకోండి గంధజ్ఞానం లేదు ముక్కు పనిచేయాలి సెంటు పనిచేయాలి రెండు ఉండాలి కాబట్టి కేవలము ముక్కు ఒక్కటి ఉంటే చాలదు ముక్కు ఒక్కటి ఉంటే చాలు అని చెప్పిన వాళ్ళని సబ్జెక్టివ్ ఐడియలిస్ట్స్ అని అంటారు వాళ్ళు ఫిలాసఫర్స్ వాళ్ళు అమెరికాలో ఉన్న వెస్టర్న్ ఫిలాసఫర్స్ వీళ్ళందరూ హెగెల్ అని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన హీజ్ సబ్జెక్టివ్ ఐడియలిస్ట్ ఆబ్జెక్టివ్ రియలిస్ట్స్ అని ఇంకొక ఫిలాసఫర్స్ ఉన్నారు వాళ్ళు ఏమిటంటే మొత్తం ఈ గంధం అనేది బయటే ఉంటుంది గంధం ఎక్కడ ఉంటుంది బయట ఉంటుంది స్పెల్ఫ్యూ బాటిల్లో ఉంటుంది గంధం గంధం అంటే సుగంధం అండి శాండల్వుడ్ పేస్ట్ కాదు సుగంధము పరిమళం పరిమళం ఎక్కడ ఉంటుంది పెర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటుంది పెర్ఫ్యూమ్ బాటిల్కి ఎంత ఎంత డబ్బులు పే చేస్తారు ఎంత ఉంటుంది ఓపేస్తారో దానికి ఐదు రూపాయలు ఇచ్చి తెచ్చుకొస్తారు ఎందుకంటే దానికోసం ఐదు వందల రూపాయలు ఎందుకంటే అదే దాని ఎందు సుగంధ పరిమళం ఉందండి అని తెచ్చుకొస్తారు కాబట్టి గంధము బయట ఉంటుంది బయటే ఉంటుంది ఇక్కడ ఏమీ లేదు ఉన్నదేదో బయటే ఉంది వీళ్ళని ఆబ్జెక్టివ్ రియలిస్ట్స్ అని అంటారు ఇప్పుడు ఎవళ్ళు కరెక్టు అడిగారు స్వామి రామతీర్థన్ అడిగారు అడిగితే అన్నారు మీరిద్దరూ తప్పే మేమే కరెక్ట్ అన్నట్టు అదేమిటి మీరేమిటి మీరేమి మాది మధ్య మార్గం బుద్ధుడి మార్గం మాది మధ్య మార్గం యదస్య విజ్ఞానం తజ్జుహోతి హోమం ఉండాలంటే అగ్ని ఉండాలి సమిధ ఉండాలి రెండు ఉంటేనే హోమం ఉంటుంది సబ్జెక్టు రెండూ ఉండాలి ముక్కు ఉండాలి గంధం ఉండాలి ఉంటేనే గంధజ్ఞానం కలుగుతుంది ముక్కులో గంధము ఆ పదార్థాన్ని హోమం చేయాలి హోమం చేయడం అంటే ఇలా ముక్కు తెరిచి పోయాలని కాదు ఆ పరిమళము ముక్కుకి తగలాలి అని హోమం చేస్తే తక్కువని విజ్ఞానం కలుగుతుంది ఇది నిప్పుల్లో నెయ్యి అలా వేయగానే స్వాహాది వేయగానే తక్కువని జ్వాలపై వస్తుంది ఏమీ భావనండి యదస్య విజ్ఞానం తద్జుహోతి అది హోమమే అన్నారు కాబట్టి సప్త హోమా ఎప్పుడు ఈ ఏడు హోమాలు జరిగిపోతూ ఉంటాయి నిద్ర లేచింది మాత్రమే పడుక్కునేదాకా ఏడు సెవెన్ అబవ్ సప్త హోమాహ విడిచిపోతూ ఉంటాయి ఏదైనా మంచి చేస్తూ ఉంటారు ఏదైనా రుచి చూస్తూ ఉంటారు కౌచ్ పొటాటో టీవీ అంటారు చూడండి కౌచ మీద కూర్చుని అక్కడ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నారు పొటాటో చిప్స్ దాంతో రసజ్ఞానం వచ్చేస్తుంది టీవీ చూస్తున్నారు ఓ అగరబత్తి ఒకటి వెలిగించారు ముక్కుకి పని టీవీ చూస్తున్నారు కళ్ళతోటి హోమం అయిపోతుంది మ్యూజిక్ వింటున్నారు చెవులకు అయిపోతుంది ఎవరికి హోమాలు ఇవన్నీ కూడా హోమాలు అయినాయి రదస్య విజ్ఞానం తగ్గిపోతుంది దిస్ ఇస్ హౌ శ్రీకృష్ణుడు గణించాడు ఈ హోమంలో ఇక్కడుండే సబ్జెక్టు అక్కడుండే ఆబ్జెక్టు ఈ హోమము క్రియ ఇవన్నీ కూడా ఆ ఈశ్వరం నుంచే ఆవిర్భవించాయి నుంచి వచ్చాయి పరిమళం అనేది కంపెనీ వాళ్ళు పరిమళం తయారు చేసి అమ్ముతారు ముక్కుని ఈశ్వరుడు పెట్టబట్టి వీళ్ళు పరిమిళాన్ని అమ్ముతారండి ఆ మహిమని ఈశ్వరుడు నిర్మాణం చేశాడు కనుక పరిమళం లేకపోతే పరిమళమే ఉంది సో ఆ విధంగా సప్తహోమా కించ సప్తే మే లోకా ఇంద్రియస్థానాన్ని ఏషుచరంతి సంచరంతి ప్రాణా చూసారా నేను శంకర శంకరులో చెప్తారు అంటూ ఉంటాను నేను ఇందాక నేనేమన్నాను సప్త లోకాహ అంటే శవనప్ అని చెప్పాను టాపిక్ కాదు కాదు కాంటెక్స్ట్ అది కాదు కాంటెక్స్ట్ ఏమిటి ఇంద్రియములు నెక్ అండ్ కాంటెక్స్ట్ కాబట్టి ఆయన సప్త ఇమే లోకాహని కూడా అదే కాంటెక్స్ట్ లాగా వ్యాఖ్యానం చేస్తున్నారు అదే మరి శంకరుల యొక్క మహిమంటే అలాగే ఉంటుంది సో ఈ లోకములు లోకమంటే ఇక్కడ లోకం ఏమిటంటే ఆ ఇంద్రియము ఉండే గోళకమే లోకము ఏమిటి లోకాలు ఏడు చెప్పండి ఇదొకటి ఇవి రెండు ఇవి రెండు వి రెండు ఎక్కడైతే ఆ పవరు ఇంద్రియ శక్తి ఉందో అదే లోకము ఈ ఏడు లోకములు ఇంద్రియ స్థానములు వాటిని లోకం అంటారు లోకం అంటే ఏమిటి అక్కడ వీళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అదే కదా లోకం అంటే అలాగే ఇక్కడ ఈ లోకంలో రసమేంద్రియము సంచరిస్తూ ఉంటుంది ఈ లోకంలో నాలుగు నోరు అనే లోకంలో రసనేంద్రియము అంటే జిఫ్ఫ అది సంచారం చేస్తూ ఉంటుంది ముక్కు అనే లోకంలో ఘాణేంద్రియము సంచారం చేస్తూ ఉంటుంది అంటే అక్కడ వ్యాపించి ఉంటుంది అని అర్థం సంచారం చేయడం అంటే అలాగే చెవిలో శ్రోత్రేంద్రియము విస్తరించి ఆ మొత్తం కర్ణభేరి కర్ణభేరి వెనుక ఒక ఫ్లూయిడ్ దాంట్లో ఉండే నెర్వెండింగ్స్ ఇవన్నీ కలిపి ఇంద్రియశక్తి సో అదే దాని లోకము ఈ విధంగా ఈ గోళకములు అంటే ఎనటామికల్ హోల్స్ వివరములు ఏవైతే ఉన్నాయో ఇదో హోల్లు ఇవి రెండు అలాగా ఇవి ఇవి లోకాలు ఇవి సప్తలోకాలు ఈ లోకాలను కూడా ఆ పరమేశ్వరుడే ఆవిర్భావం చేసినాడు అని అంతా అధ్యాత్మమునందు అధ్యాత్మాన్ని ఈశ్వరుడితోటి కనెక్షన్ అధిభూతాన్ని ఈశ్వరునితోటి కనెక్షన్ ఇందాక మనం చూసాం దేవా బహుధా సంప్రదూతా సాధ్యా మనుష్యా అంతకుముందు మంత్రంలో రుచస్సాము యజుగుంషి మొత్తం అధిభూతాన్ని ఈశ్వరులతోటి కనెక్షన్ చూశాము ఇప్పుడు అధ్యాత్మానికి ఈశ్వరులతోటి కనెక్షన్ వెరీ ఇంపార్టెంట్ మంత్రం సో సప్త ఇమే లోకేషు చరంతి ప్రాణా ప్రాణా అంటే ఇంద్రియములోనర్థం ఉందాము ప్రాణాయ చరంతీతి ప్రాణాం విశేషణమిదం ప్రాణాపానాది నివృత్ర్థం సో ఎప్పుడైతే ఏషు చరంతి ప్రాణాహ ఏడు లోకాలు ఉన్నాయి ఏ ఈ లోకాల్లో ఏడు ప్రాణాలు సంచరిస్తూ ఉంటాయి అని చెప్పడం చేత ఇక్కడ ప్రాణశబ్దానికి ఇంద్రియమనే అర్థం గాని ప్రాణాపాన వ్యామోదాన సమానములోని ప్రాణవృత్తి విశేషాలు ఉన్నాయి చూసారా అవి కాదు అని మనకి స్పష్టమైపోయి ఎందుకంటే అవి ఏడు కావు అవి నెక్క డబో కూడా కాదు అవి లంగ్స్ మిగతా దేహానికి సంబంధించి ఉంటాయి నెక్క డబో ఈ ఇంద్రియములు ఎందుకంటే ప్రాణశబ్దానికి ఆ వాయు విశేషము అర్థం ఉంది ఇంద్రియములు అర్థం ఇక్కడ ఏషు చరంతి ప్రాణాహ ఏ లోకముల ఎందు ప్రాణములు సంచరిస్తున్నాయో అని చెప్పడం చేత ఈ యేషు చరంతి ప్రాణాహని ఆ చర సంచారము ప్రాణములకు విశేషణంగా ఎప్పుడైతే చెప్పారో ఇదం విశేషణం దానివల్ల ఏమైందంటే ప్రాణ అపానం వ్యానోదాన అనే ఆలిస్తుంది చూడండి అవి అనుకునిపోయారు అవి కాదు సుమా అని స్పష్టంగా మనకి తెలిసిపోతుంది సరే తర్వాత గుహాశయా నిహిత సప్త సప్త భాష్యం గుయాం శరీరే హృదయే వా స్వాపకాలే శేరే ఇది గుహాశయా ఈ సప్త ప్రాణములు ఎక్కడున్నాయండి గుహయన్ ఉన్నాయి గుహ ఆశయా కాదు గుహ శేయా శేయ అంటే పడుకోవడం నిద్రించడం లేదా ఉండడం సో ఉండడం సంస్కృతంలో ఉండడాన్ని నిద్రించడం అంట ఇప్పుడు కొత్త ఇంట్లో మూడు రోజులు నిద్రించారు అంటే కొద్ది రోజులంతా నిద్రపోతున్నారు కాదు ఉన్నారు అని అర్థం ఉండడాన్ని నిద్ర అని వర్దిస్తారు నాలుగు నిద్రలు చేశారా మీరు అంటారు అంటే నాలుగు రోజులు ఉన్నారా అలా దట్ ఈస్ హౌ పద్ధతి కాబట్టి గుహాశయ గుహయందు ఉంటాయి ఏడును ఏడు గుహయందు ఉంటాయి గుహయందు ఉండడం అంటే అర్థం ఏంటండి శరీరమునందు ఉంటాయి గుహాశబ్దానికి హృదయం అర్థం మనకి గుహ అంటే కేవన్ అర్థం మామూలర్థం దానికి మెటఫాజికల్గా హృదయం అని చెప్తాం హృదయ గుహ కానీ జాగ్రత్త అవస్థలో ఈ సప్త ప్రాణాలు హృదయంలో లేవుగా నెక్కండి ఏవో ఉన్నాయి కదా కాబట్టి గుహ శబ్దానికి మీరు హృదయం అని చెప్పకండి ఏమని చెప్తారంటే ఆయా కేవ్స్ చెవి గ్రా ఘానేంద్రియానికి ఈ రెండు కేవ్స్ రసనేంద్రియానికి డిసీజ్ కేవ్ కేవ్ గుహ శబ్దే శబ్ద శ్రోత్రేంద్రియానికి ఈ రెండు గుహలు కళ్ళకి ఈ రెండు రూపానికి నేత్రేంద్రియానికి ఆ విధంగా శరీరమునందు ఉంటాయి గుహాశయా జాగ్రత్త వస్త్రం నిద్రపోయారనుకోండి ఇది చక్కటి విషయం శ్వాపకాలే హృదయే నిద్రపోయినప్పుడు ఎక్కడుంటాయి ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఈ ఘాణేంద్రియం ఎక్కడుంటుంది ముక్కులో ఉండదు ఎందుకంటే నిద్రపోతున్న పక్కన మీరు అగరబత్తి వెలిగిస్తే ఆ అగరబత్తి పోగంతా వాడి ముక్కులోకి వెళ్తుంది ఖాయంగా కానీ వాడికేమీ తెలియదు వాడికి జ్ఞానం కలగదు నిద్రపోతుంటే మీరు టీవీ ఆన్ చేశారనుకోండి వాడేమీ చూడడం వాడు ఆ పాటలు వినడం మరి ఇంద్రియాలలో ఓపెన్గానే ఉన్నాయి ఎక్స్పోజ్డ్గానే ఉన్నాయి జ్ఞానం ఎందుకు కలగట్లేదు అంటే ఆ ఇంద్రియములన్నీ అవి శ్రోత్రేంద్రియం చెవుల్లో లేదు చెవులో ఉందనుకోండి మరి జ్ఞానం కలగాలి కదా జ్ఞానేంద్రియం ముక్కుల్లో లేదు రసనేంద్రియం నాలుకైందు లేదు మరి ఎక్కడ ఉన్నాయండి ఇవి ఆత్మస్వరూపంలో విలీనమై హృదయమునందు శ్వాపకాలంలో అంటే నిద్రపోతున్న సమయంలో నిద్ర లేవగానే టాక టాక టాకా ఎవే ఎక్కడ అక్కడ వచ్చేసి ఇది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే షాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ పని ఏమిటో తెలిసిన మొత్తం ఫుట్పాత్ కూడా తమ మెటీరియల్ అంతా ఆక్రమించేసి అదంతా సర్దేసి పెట్టుకుంటారు రోడ్డు దాకా కూడా వచ్చేస్తారు అలా అలా ఎక్స్పాండ్ చేసేసి పెట్టెల్లో ఉన్నవన్నీ తీసేసి అలా ఫుట్పాత్ అంతా వేలాడగట్టేసి పెట్టేస్తారు తొమ్మిదింటికి రాత్రి తొమ్మిదింటికి వెళ్ళారనుకోండి అవన్నీ ఉపసంహారం చేసేసి లోపల పెట్టేస్తారు సరిగ్గా అదేవిధంగా నిద్రలేస్తూనే ఈ గుహ హృదయంలో ఉన్నటువంటి శక్తులన్నీ ఆత్మయందు విలీనమై ఉన్న శక్తులన్నీ ఎక్కడ అక్కడికి వచ్చేస్తాయి నిద్రపోతుండగానే లోపల విలీనమైపోతుంది కాబట్టి గుహాశయా అంటే గుహయందు ఉండేవి ఆ గుహ శబ్దానికి శంకర్లు తెలివిగా ఉన్న సమయంలో శరీరమని శరీరంలో ఉండే భాగం ఎనటామికల్ ఏరియాస్ నిద్రపోయే సమయంలో హృదయమని అర్థం చెప్పి ఈ సప్త ప్రాణములు ఆ గుహయందు ఉంటాయి గుహాయాం శేరతే ఇది గుహాశయా నిహితా స్థాపితా ధాత్ర సప్త సప్త ప్రతి ప్రాణిభేదం అది ప్రాణ గుహాశయాహిత సప్త సప్త మంత్రం వ్యాఖ్యానం మంత్రంలో ఉండే పదాలను తీసుకుని వివరించటం నిహిత అంటే అక్కడ ఉంచబడినవి అక్కడ పెట్టబడినవి ఎవరు పెట్టారు ధాత్ర భాత అంటే పరమేశ్వరుడు ఈశ్వరుడు పెట్టాడండి ఈశ్వరుడు ముక్కుకి ఆ ఘ్రాణ శక్తిని పెట్టాడు ప్రపంచంలో పరిమిళాన్ని పెట్టాడు రోజా పువ్వుల్లో ఆ రోజు ఆయిల్ని మల్లె పువ్వుల్లో జాస్మిన్ ఆ పరిమిళాన్ని ఈశ్వరుడే పెట్టాడు మనం పెట్టిందేం కాదు ముక్కుకి ఆ ఘ్రాణ ఘ్రాణాన్ని గ్రహించే శక్తిని ఈశ్వరుడే పెట్టాడు మనం ఇంత గంభీరమైన విషయాన్ని విస్మరించి చిన్న చిన్న అల్పములైన సంగతుల్లో మనస్సుని పారవేసుకుని సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం చూడండి ఇది గమనించండి ముక్కుకి ధ్యాన శక్తిని ఎక్కడ పెట్టాడు పరిమళాన్ని లోకల్లో పెట్టాడు వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్ అంటే దుర్వాసన ఎందుకు పెట్టాలి దుర్వాసన పెట్టకపోతే సువాసన అనేది ఒకటి ఉందని మీకు తెలియదు కూడా నిజంగా సువాసన తెలియాలంటే దుర్వాసన కూడా ఉండాలి అది లోకంలో రుచుల్ని పెట్టాడు ఇక్కడ రుచుల్ని గ్రహించే శక్తిని పెట్టాడు అన్నీ ఈశ్వరుడే పెట్టాడు ఈశ్వరుడే పెట్టాడు అంటే ఈశ్వరుడే ఆ రూపంగా ప్రకటమైనడు చేతన ఆయా స్థానాలలో ఈ శక్తులన్నీ ఉంచబడ్డాయి సప్త సప్త ఏడేసి ఏడేసి ఎందుకంటే ఏడేసి ఏడేసి అంటే ఇక్కడ ఏడున్నాయి కదా ఇంక ఏడేసి ఏడేసి ఏమిటంటే ప్రతి ప్రాణి భేదం ఇక్కడ ఏడు అక్కడ ఏడు అక్కడ ఏడు అక్కడ ఏడు ఈ విధంగా ప్రతి ప్రాణిలోనూ కూడా మానవులు మాత్రమే కాదు పశుపక్ష్యాదులలో కూడా ఈ శక్తులని ఆ పరమేశ్వరుడు అలా పెట్టుకుంటూ పోయాడు అలా ప్రకటమవుతూ పోయినాడు అని సర్వజగద్వ్యాపకంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని అక్కడ బాగా ఫోకస్ చేస్తున్నాడు యాని చా ఆత్మయాజినాం విదూషాం कर्ण कर्मफला अदुषाच कर्मा तत्धना कर्मफलाईत इति प्रकरणाथ ఇప్పుడు రెండు రకాల యాజులు ఉన్నారు యాజులు గారు అని పేరు విన్నారా ఎప్పుడైనా మీరు యాజులు గారు అంటే యజనము చేయువారు యజనము అంటే ఆహుతులను సమర్పించుట ఆ పని చేసే వాళ్ళని యాజులు గారు అన్నారు మనకి రెండు రకాల యాజులు ఉన్నారు దేవయాజులు ఆత్మయాజులు యాజి అంటే ఏకవచనం యాజులు బహువచనం పేరు ఊరికే యాజులు వేరే పెట్టుకుంటారు అది వేరే సంగతి ఆత్మయాజి దేవయాజి దేవయాజి అంటే ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతలకే స్వర్గంలో ఉంటారు ఆ దేవతలు ఎక్కడో దూరంగా ఉంటారు ఆ దేవతలను ఆహ్వానించి వాళ్ళకి ఆహుతులను సమర్పించేవాడు దేవయాజీ ఈ దేవయాజి అజ్ఞాన ఉంటాడు అంటున్నారు ఆయన లేనివాడే కర్మకు అధికారి మీకు తెలుసు కదా సంగతి ఆత్మజ్ఞాని కర్మకు అధికారం లేదు ఇంకా కర్మ అనవసరం అధికారంలో యోగ్యత లేదు కర్మకి ఎవడు యోగ్యుడో తెలిసినా కామన ఉన్నవాడు కర్మకి యోగ్యుడు కామ కర్మ కామన ఎవడికి ఉంటుందో తెలిసినా ఆత్మకాముడు కానివాడికి కామన ఉంటుంది ఆత్మకాముడు అంటే అకామహ అని అర్థం ఇందాక మనం చేశాం అకామహ అంటే అకర్మ ఇంకా కర్మ లేదు కామన ఉండాలి కామన ఉంటే ఈ కామనకి రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి కామన వెనుక వ్యాక్యూమ్ ఉంటుంది అంటే ఒక లోటు ఒక వెలితి అంటారు తెలుగులో వెలితి అంటారు ఒక కోరిక పుట్టిందనుకోండి వెలితి ఉండాలి కదండి వెలితింటే కోరిక వెలితి లేకపోతే ఇంక కోరిక ఏమిటి వెలితి ఉందని వీడు అనుకోవాలి వెలితి ఉంది అంటే వెలితి ఉందని వీడు అనుక్కోవాలి వెలితి ఉంది అనుకుంటే వెంటనే కోరిక పుట్టేస్తుంది కాబట్టి కోరికకి వెనక్కాలేముంది హృదయం లోపల వెలితి భావన కోరికకి బాహ్యమునందు అవుట్ సైడ్ ఏముంది అంటే కర్మ ఉన్నది కోరిక పుట్టితే ఏమైంది యూ హౌట్ యాక్ట్ కాబట్టి కోరికకి బాహ్యములో కర్మ ఉంది కోరికకి ఆంతరమునందు వెలితి లోటు అపూర్ణత్వము కలదు సపోజ్ హృదయంలో పూర్ణత్వం ఉందనుకోండి ఆత్మ పూర్ణము అనే సత్యాన్ని మానవుడు గ్రహించాడనుకోండి చాలా ప్రాక్టికల్ అదేదో చాలా ఎవరితో మహాత్ములకి మాత్రమే సంభవం మీరు అనుకోద్దు యూ నో ఇట్ ఆత్మ పూర్ణము అనే సత్యం మీ అనుభవంలో ఉంది ఉదాహరణకి ఐఎం సాటిస్ఫైడ్ అన్నారు అనుకోండి ఐఎం శాటిస్ఫైడ్ అంటే అర్థం ఏంటండి పూర్ణత్వంలోకి మీరు వెళ్ళిపోయినట్టే ఇటు చాలా స్మాల్ ఏరియాలో చాలా స్మాల్ టైం ఉన్నారు కాబట్టి మీకు అది తెలియట్లేదు కానీ ఐఎం శాటిస్ఫైడ్ అన్నారనుకోండి పూర్ణత్వానికి వెళ్ళిపోయినట్టేనా ఇప్పుడు నా సంచిలో పండు వేస్తున్నారు యాపిల్ పండు